కీర్తన సంఖ్య ఐదు వందల ఒకటి దిక్కులెల్లా సారించి దేవదుందుబులు మ్రోయ ఎక్కడ చూచిన తానే ఎగిసేవించవో శ్రీహరితేరు అదే గరుడధ్వజము కదలేటి ఘనతురంగములవిగో పొదలు పూదండలవే ఊచివాగేఘంటలవే ఎదుట సేవించరో వారే అచ్చరలేమలు వారే మునులు ఋషులు వారక కొలిచే దేవతలు వారే వీరే అనంత గరుడ విశ్వసేనాదులు ఈ రీతి ప్రతాపాన సేవించరో వీడే శ్రీవేంకటేశుడు మంగపతి వీడే శంఖచక్రాదుల వెలసినాడు ఓడిమి వరములిచ్చి పొసగ దాసులకెల్లా ఏడు ఏడు తప్పకుండాను ఏగి సేవించరో